లు స్తోత్రాలు చూడించుకుంటున్నాను కానీ వాడిని పనికిమని వాడిని దేవ ఏ ఏ గీత లేదు కానీ అయ్యాక ప్రేమించి నేను బిడ్డంతటి నా కూలించినట్టు పరికరీ దేవా మా కాలంపుల్లో మా ఆలోచనలు మా మాటలు అన్నింటి మీరు నామం పర్చు పెట్టడానికి పెట్టడానికి ప్రతి నేను చేస్తున్నారు ప్రేమ మా అడిగిన తండ్రి మీ నామకత్వానికి మీ ప్రేమపై మీ కొందా దేవా ఆత్మ నడుపుతల పాటల్లోనూ వాక్యంలోను ప్రాంతంలోనూ ఉంటానంటే కృషి దేవా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కింద చెల్లించుకుంటే ఏర్పరుస్తున్న ప్రతి వాళ్ళు వేడుకున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ నా స్థుతి పాత్రుడా धनको नीग्युवैया नुति पात्रुड़ा नीवाक्य मेना परवशमु नीवाक्यमेना आत्मको आहारमू नीवाक्य मेना परवशमु नीवाक्य मेना ఆత్మకూ ఆహారము నీవాదీపము నీవాక్యమేనా పాదములూ దీపము నీవాక్యమేనా పాదములూ దీపము నా స్పాత్రుడా నీవే యోగ్యుడవయ్యా నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా నీ కృపే నాశ్రేయము నీ ఆత్మకు ఆత్మకభిషేకము ేణూ నికృపయేణ ఆత్మకు అభిషేకము నికృపేణ జీవనాదరము నికృపేణ జీవనాదరము నివనాదరము స్టు పిపాత్రుడానకో నీవే యోగ్యుడవయ్యా నివే యోగ్యుడవయ్యా నాస్ పిత్రృడాసయ్యా ని సౌందర్యమూయరు సే నీ పరిపూర్ణత ుకరూ నీ సోందర్యముశ నీ పరిపూర్ణత శ్రీ నుణత నా జీవిత నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత జీవితమ్యము నా స్ పాత్రుడానకు నీవే యోగ్యుడవయ్యా నీవే యోగ్యుడవయ్యా నాస్తి పాత్రుడా అలా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ నిన్న వినమ్మన ఒక ఐడియా ఏంటంటే యోసపు గురించి ఆత్మీయ సత్యాలు నేర్చుకుందామని ఒక ఆశ వచ్చిండే మాకు తమిళ దాన్ని కొంచెం సపోర్ట్ చేసిండు సో అందరికీ నచ్చితే ఏమవుతుందంటే ఈ రోజే నేను స్టార్ట్ చేస్తా దాన్ని ఫస్ట్ దాని తర్వాత స్లోగా మనము చూస్తాం ఇంతకాలం వెళ్తుంది అనేది వాక్యం ఇది ఒకరోజు కాదు ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ క్రితం నేను స్టార్ట్ చేసిన ఈ రీఖర్ వచ్చే కంటిన్యూస్ గా నేను అన్ని నోట్స్ అన్ని తయారు చేసి పెట్టుకున్నా ఏదో ఒక రోజు వీటన్నిటిని కంపైల్ చేసి రికార్డింగ్ చేద్దామని సో అనుకుంట బహుశా ఇది టైం ఏమో అనేసి ఎంత కాబట్టి ఇక్కడ తోత ఉంటే ప్రేరేపణ ఉంటే ముందుకు వెళ్ళార్ కంటిన్యూ చేయండి అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రైస్ కాకుండా ప్రైస్ డిలీట్ చేసి డిలీట్ అంటే డిలీట్ తీసేసి మెసేజ్ వరకు ఏదన్నా ఏదన్నా ఒకటే ఫోల్డర్ ఒకటే ఫైల్ పెడితే బాగుంటుంది పెట్టారు సార్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా ఒక్కొక్క ఫైల్ లో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లాగే ఇది కూడా ఏంటంటే రోజు అట్లా ఫైల్ తయారు చేసి పెడితే అది వినడానికి ఎందుకంటే ఇది మాక్సిమం హాఫ్ అవర్ లోపు కన్నా ఎక్కువ ఉంటుంది సార్ మెసేజ్ ఒక సాటర్డే వన్ అవర్ దాటుతుంది కాబట్టి సిరియస్ గా ఉంటే బాగుంటుంది అండి ఇది అవునవును కరెక్టే సరే మళ్ళీ చూద్దాం దాన్ని నేనైతే నా ల్యాప్టాప్ లో కూడా రికార్డింగ్ చేస్తున్నా సార్ ఇప్పుడు ఇప్పుడు అంతా ఇప్పుడు మాకు అంతా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా రకరకాల రూమ్స్ అంతా ఫ్యాకల్టీ కూర్చొని క్లాసెస్ తీసుకుంటున్నారన్నట్టు కొంచెం ఎయిర్ టైట్ రూమ్స్ అయినా కానీ అంత ఇంత సౌండ్ బయటకు వస్తుంటారు ఎందుకంటే పెద్దగా మాట్లాడతారు కదా మీకు వినిపిస్తుంది ఏమన్నా సౌండ్ అట్లా అట్లా ఏం లేదు సార్ నేను కూడా రికార్డ్ చేస్తున్నాను అయితే నేనేం చేస్తాను నా ల్యాప్టాప్ రికార్డ్ చేయండి ఎందుకంటే ఆ సౌండ్ డామినేట్ అవుతుంది ఓకే సార్ ఈ మొబైల్ ఫోన్ లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుంది కాబట్టి అది బ్యాక్గ్రౌండ్ నాయిస్ మైన క్లియర్ గానే ఉంది నేను రికార్డ్ చేస్తున్నాను సార్ క్లియర్ గానే ఉంది అన్న ఆప్షన్ గా అందరూ రికార్డ్ చేసి పెట్టుకుంటే బెస్ట్ కదా మెసేజ్ సపరేట్ చేసుకోవచ్చు పార్ట్ వన్ పార్ట్ టూ అని మన మొబైల్ ఫోన్ లా క్రియేట్ చేసుకోవచ్చు వయసు షేర్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని చాలా ఈజ్ఫుల్ మొబైల్ ఫోన్ మనం రికార్డ్ చేసుకుంటే సరే అయితే నేను చేస్తాను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి టెన్ అవుతుంది టైం ఒక <skrana> 20 మినిట్స్ రాదు కదా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ ఒక థర్టీ మినిట్స్ అనే వస్తే ఎట్లా అకార్ సార్ చేస్తాం అకాడి అవైలబిలిటీ ఇది ఇప్పుడు టెన్ టెన్ థర్టీ త్రీ అవుతుంది అన్న అయితే లెవెన్ వరకు టెన్ ఫిఫ్టీ ఫైవ్ కల్ క్లోజ్ చేసేనా లెవెన్ లోపటే పర్లేదు అదే అది మాకైతే ఓకే అన్న మనకు అక్కడ మీరు ఆఫీస్లో ఉన్నారు కాబట్టి కొంచెం మీరు అట్లా మాకైతే ఓకే అన్న నో ప్రాబ్లమ్ నాకు ఇప్పటి వరకు అదే అన్న అట్ హన్ అవర్ పెట్టాను అన్న ట్వంటీ ఫైవ్ మినిట్స్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెన్ లోపు అంతే ప్రార్థన చేసాను ప్రార్థన చేసి ప్రభుత్వ సహాయకుడు మనకి ఆయన చెప్తుల మీద మనం ముందుకు వెళ్ళాలా సమస్తము బయలుపరిచేవారు అనే సమర్థము అనే మనకి ఇచ్చేవాళ్ళు ఇచ్చినవేనయ్యా అన్న పాట పాడుతూ ఉంటాం కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లినిగాక ప్రార్థిస్తాం పరశుధర వేవా నీకు వందనాలు వేసయ నీకే స్వతంత్ర ప్రధానమైన ఈ కష్ట కాలం అంతా మనకు సురేషంగా కాపాడి మమ్మల్ని అందరినీ ప్రజలు అవును ప్రభావ ఈ దినాన్ని ఎంతో మంది చూడలేదు ప్రభావ కొన్ని లక్షల ప్రజలు చనిపోయింటున్నారు నాయన కానీ ప్రభావ ఎంతో మమ్మల్ని ప్రేమించిందైనా నిబడలు స్వీకరించినారు ప్రతి దిన మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు ప్రభావ ని మీరు మాకు సాగి ఉన్నందుకు మీకు మీకు ఉగ్రత ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ప్రభావ ప్రపంచం అది మనుషులు గ్రహించని స్థితిలో ఉన్నారు కానీ మమ్మల్ని మీరు ముద్రించి మీకు ఎంతో వంధనాలు వేసాయా అవును ప్రభావ ఒక పని నిమిత్తం మీరు మమ్మల్ని కాపాడుకుంటున్నారు అది మేము ఎత్తి పరిస్థితిలో మరిచిపోకుండా ప్రభా మా జీవితాంత్రాన్ని కొనసాగించుకోవాలి ప్రభా అంతం వరకు సహించాల యొక్క పని కొరకు మరి ముఖ్యంగా మీ నామం కొరకు మీ నామాన్ని గణపరచాల మహిమపరచాల ప్రభావ ఎందుకంటే సమస్త సృష్టికి మూలకారకులు మీరే ప్రభా అవును ప్రభా ఆ నామంలోనే రక్షణ ఆ నామంలోనే స్వచ్ఛత ఆ నామంలోనే ప్రభా సమస్త ప్రతి మోకాలు వండాల్సిందే ప్రభా సమస్త సృష్టి మీద ఆధారం అధికారం పొందుకున్న నేను దాన్ని బట్టి మీరు మా హృదయాలలో నిర్జీవసిస్తున్నావా మా హృదయాలను పరిశీలించినందుకు మీకు ఎంతో బాధనాలు పోవా మేము యథార్థతతో ఓ ప్రభావ పరిశుభ్రతతో జీవిస్తున్నామా లేదా స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నామా సహాపం నడిపించమని ప్రార్థిస్తున్నాం మా లేక మిమ్మల్ని గుర్తించలాగినా అనేట్లకి మిమ్మల్ని చూపిస్తున్నామా ప్రతి క్షణం ప్రభా మా వ్యక్తిగత గుర్తింపు బహుదూరంగా ఉంది దాకా మిమ్మల్ని మేము చూపించాలి లోకానికి ప్రతి క్షణం అడుగు అడుగునా మీ యొక్క వెలుగునే మీ లోకం మేము ప్రకటించాలా ప్రభా ఎక్కడ కానీ ప్రభావ మా సొంత గుర్తింపు వచ్చినప్పుడు మమ్మల్ని హెచ్చరించమంటే దాని నుంచి మేము తప్పుకోవాలా ప్రభావ మీరు గనపరచబడాల మేము హెచ్చించాల మేము తగ్గించబడాలా ప్రభావ మీ అందరు సరళత మీ అందరూ పరిశుభ్రత మాకు అనుగ్రహించమంటూ ఆర్ధిస్తున్నాం దాని నుంచి మేము తొలిగిపోకుండా ప్రభావ జాగ్రత్తగా జీవించగానే సేపడండి అవును ప్రభా సరళత బహు తగ్గు కనిపిస్తుంటది కలిసే జీవితంలో ఉన్నత స్థితి ఎదగానా లూసిఫర్ గుణజనం ప్రోగా కాని మేము ఆ రైతే ఆలోచిస్తలేం ప్రోభ మీతో పాటు ఉన్న పరిస్థితుల్లో కూర్చోాలన్న ఆశ ఉంది మాకు పరలోక మందు కూర్చుంటున్నారని రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో అనేక పర్యాయ ఆరో మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి కాబట్టి మేము ఈ లోకల్ఫనం కాదు మేము పరలోక వాసలాం కాబట్టి జాగ్రత్తగా జీవించడానికి చేపడండి మీరు మాకు చూపించిన వీటన్నిటిని ఈ లోకంలో మేము విప్పాల్సిందే అక్కడ ఏమి విప్పబడ్డాయో వాక్యాలు అవన్నీ మేము విప్పటంతో మీరు అక్కడ ఏవి బంధించినప్పుడు మేము కూడా అక్కడ మూసేట్లాగే సేపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కానీ ఇప్పుడు మనుషులకి ఇక్కడ మళ్ళీ ఆదరణకరంగా ఉండలాగిన వాటిని మేము విప్లాగా సేపడమని ప్రార్థిస్తున్నాం ఇతరుల తాగులు ఆలోచించమన్నారు ఇతరుల శ్రేయోభిలాషిగా ఉండమన్నారు కాబట్టి నైన్ మేము మా సొంత లైఫ్ లోనే ఇన్వెస్ట్ కాకుండా ఇతరుల లైఫ్ లో ఇన్వెస్ట్ చేసే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ ఆత్మల సంపాదన అన్న అంశంలో మేము ఇన్వెస్ట్ చేయాలి అప్పుడు మా టైమ్ మా ఎనర్జీస్ అన్ని చక్కటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి నుంచి తండ్రి కేసులు ధరించాలని ఆశపడుతున్నాం ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు వేరే వాటిని మాకు చూపించి మహిమందండి మమ్మల్ని అందరినీ కేసు క్రితం ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకటవ అధ్యయనంలోని ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయంలో యూసేపు గురించి సంబంధించినది సరే మనం యూసేపు చిన్ననాటి విషయాలు అంత జరిగినా జన్స్థలేని యూసేపు యవనష్టంగా ఉన్నాక ఏం జరిగిందన్న విషయాలు మనం జానిస్తున్నాం ఇది యోసేపు లేదా మనకు కూడా వర్తిస్తుందా ఒక విషయాన్ని మీకు ఎన్నికల్లో చెప్తా ఉంటా ఏంటంటే మొదటి కొంటలో పత్రిక పది రోజుల మన ఉంటా వారికి దృష్టాంతంలో జరిగి యుగా అంతమందిన మనకి బుద్ధి కలగడం కొరకు రాయబడ్డాయి ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ మనకి నెరవేరుతూనే ఉంటాయి ఖచ్చితంగా మన కాలంకి వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి బుద్ధి కలగాలన్నాడు అంటే మనకి బుద్ధి లేదన్నట్టు క్రైస్తవులకి అది కొరసే సంగతికి రాసిండు యుగా మీకు బుద్ధి కలగడం రాయబడ్డాయి అంటే మీకు బుద్ధి లేదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండదు కాబట్టి బుద్ధి జ్ఞానంలో సర్వసంప సంపదలు మన కాబట్టి ఆయనని స్వీకరించిన నేను బుద్ధి కలిగి జీవించాలా బుద్ధి లేని కన్యక అంటే ఎందుకు అర్థం బుద్ధి లేనన్నట్టు తనకి కన్యకనే రక్షణ పొందింది ప్రభు కొరకు సమర్పించుకొని జీవిస్తుంది కానీ బుద్ధి లేదన్నట్టు బుద్ధి ఎక్కడి నుంచి ఆయన వాక్యాల నుంచి వస్తుంది కేవలం చదువుతూనే వస్తుందా లేదు కేవలం వింటేనే వస్తుందా లేదు విన్న మనం మన హృదయాల్లో జీవించుకొని తీర్మానించుకోవాలి క్రైస్తవ జీవితం అంటే తీర్మానానికి సంబంధించింది కాబట్టి నువ్వు తీర్మానించ నువ్వు ఏమి తీర్మానించుకుంటావో దానికి తగినట్లే జీవిస్తావు ఉదాహరణకి ఆదమవల తీర్మానం తెలిసి ఏం చేసుకుంటారు ఏ చెట్టుని స్వీకరించిండ్రు మంచి చెడు అన్న తెలివిని చెట్టుని వాళ్ళు స్వీకరించారు జీవ వృక్షాన్ని ఆ రోజే వాళ్ళు మరణించిండ్రు కాబట్టి ఈ రోజు కూడా అంటే మనం క్రైస్తవ జీవితం అంతా తీర్మానానికి సంబంధించింది అడుగు అడుగున తీర్మానం తీసుకుంటూనే ఉన్నాం ఒక్కసారి పుట్టినామంటే దాని తర్వాత చనిపోవడం అంటే ఈ రెండింటికి తప్ప ఇంకా ప్రతిదీ తీర్మానానికి సంబంధించింది లైఫ్ లో పుట్టినాక నువ్వు బాలు ఎదిగే దశ నుంచి మెదకొని మరణించేంత వరకు మరణం నీ చేతిలో లేదు కాబట్టి మరణించేంత వరకు ప్రతిదీ తీర్మానానికి సంబంధించింది దురదృష్టం ఏంటంటే మనం కరెక్ట్ ఏ తీర్మానాలు తీసుకున్నాం మన లైఫ్ లో వాటన్నిటిని మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం ఎవరి ఎందుకంటే అన్ని తీర్మానాలు మనం రాంగ్ తీర్మానాలు తీసుకుంటాం ఆ తీర్మానాలు రాంగ్ గా చేసుకోవడం వల్ల మనకంత నష్టం జరుగుతూ ఉంటుంది సైతాన్నిద బ్లేమ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే క్రైస్తవ జీవితాన్ని నేను చూసిన ఎందుకంటే పరిశుధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంగా నడిపించాలని మన ప్రభు మాట్లాడతారు యోహన్స్ వార్తలో పరుశుధాత్ముడు వచ్చినప్పుడే మనల్ని సరస్వత నడిపిస్తాడు అంటే మనం సరస్వతంగా లేమన్నట్టు ఆ వాక్యం ప్రకారంగా ప్రతి వాక్యాన్ని ముందుకు వెనగలిగి తీసుకెళ్తుంటాడు మన ప్రభు కాబట్టి ఈ రోజు నేను యువసేపు సంబంధించిన విషయాలు కొన్ని నేను ఇది బహు ఆశ్చర్యకరమైన స్టడీ చాలా ఇంకా ప్రొలాంగ్ గా నేను కంటిన్యూ చేస్తాన స్టడీని లాంగ్ ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుంచి దాన్ని నేను స్టడీ చేస్తున్నాను నోట్స్ విపరీతంగా రాసిపడేసాను ఎంత మెచ్యూర్ అయితే చూడాలి ఈ టాపిక్ అయితే యూసేపు ఐ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను తర్వాత మనకు ఒక ప్రముఖ విధానం ఏంటంటే ఇవి ప్యారలల్స్ అంటాం ప్రాఫిటిక్ ప్యారలల్స్ ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతాయన్నాడు దాని తర్వాత రోల్ రివర్సల్స్ అన్నాడు రివర్స్ అవుతా ఉంటాయని చెప్పిండు కాబట్టి అవి పాత నిబంధన కాలంలో కూడా రివర్స్ అవుతా ఉంటాయి కృతజ్ఞబ కాలంలో రివర్స్ అవుతా ఉంటాయి ఇవి స్పెషల్ గా మనకే దేవుడు బయలుపరిచేవి మనం స్పెషల్ అయిన దృష్టిలో ఎందుకంటే మనం ప్రయాసపడుతున్నాం వీటి మనుషులు అనేకమైన పనులు తాలిసిపోతున్నారు మార్టా జీవితంలో ఏదో సాధిద్దాం ఏదో సంపాదించుకుందాం వ్యక్తిగతంగా ప్రకృతి సహజంగా గుర్తింపు పొందుదామని ప్రయాసపడుతున్నారు కానీ మనం మనకు ప్రభు వలన గుర్తింపు పొందాలని ప్రభు ఈ లోకంలో గుర్తింపు పొందులాగా మనం ప్రయాసపడుతున్నాం అందుకు మనకి తప్ప ఇవి ఎవరికి బయలుపరచాడు అని మనం విరవీగలేదు ఆయన దృష్టిలో మనం అంగీకారంగా ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ బయలుపరుస్తాడు మనం కృతజ్ఞత భావంతో ఇంత గొప్ప దేవుడు నాకు తెరిచింది ఎంత సంతోషిస్తూ ఉంటాం మన ప్రభుత్వ గురించి దాన్ని నిండు మొదటితో ప్రేమించాలా ఐ లవ్ యూ లాడ్ అనేది ప్రతిరోజు ఉదయం లేదనట్టు నేను చెప్తా ఉంటాను ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు సృష్టిలో ఒకడు లేదు ఎవరు లేదంతగా విశదీకరించి బైబుల్లో ఇన్ని సత్యాలను మన కొరకు దాచిపెట్టిండు ఎవరు పెట్టుకోండి పేరు పెట్టుకుంటే వానికి చెప్పాలని ఆశపడుతుంది ఆయన కానీ అనేకమైన ఫలితాలు ఆశాను మన ఆది కాండము ఎనభై ఒకటో డ్యాండ్ లో ఎనభై ఐదవలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది ఏంటంటే యువసేపుకి ఒక కొత్త పేరు పెడతాడు కొత్త పేరు పెడుతున్నాడు ఎవరు ఫారో కాబట్టి And Pharaoh called Joseph's name Jephunath Paniyah. Jephunath Paniyah. And he gave him to wife Ahenath. The daughter of Potipar. Priest of On. And Joseph went out over all the land of Egypt. And Joseph went out over all the land of Egypt. And Joseph went out over all the land of Egypt. And Joseph went out over all the land of Egypt. దాని తర్వాత మీరు చూస్తారు ఇక్కడ పొతిపరు రెండోసారి అనిపిస్తున్నాడు ఆ పొత్తిపరు ఈ పొతిపరు వేరే ఆ పొత్తిపరు వేరే ఫస్ట్ టైం పొతిపరు ఇంట్లో ఆయన ఆ పాపంలో నుంచి తప్పించుకున్నాడు పాపం చేయకుండా ఆ పొతిపర్ భార్య ఐతన్ మీద కన్నీ మనం చూస్తాం ఇది సెకండ్ టైం పొత్తిపర్ చూడండి ఓల్డ్ టెస్టిమేట్ లోనే టాయిస్ జరుగుతుంది ఇది అంటే దేవుడు ఎందుకు ఇవి మనకి చూపిస్తున్నానంటే మనం అర్థం చేసుకోవాలి నీ లైఫ్ లో నా లైఫ్ లో ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది నేను చెప్తున్నా నా లైఫ్ లో నేను ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు జనంలో నేను ఎప్పుడు నా సాక్ష్యాలు చెప్పాను బయటికి ఎందుకంటే హైలైట్ అవుతుంటాను నేను నేను హైలైట్ కావద్దు ఏ సుప్రభు ఎట్లా తప్పించిందో షార్ట్ గా చెప్పేసి బయటకు వచ్చేస్తుంటాను నా సాక్ష్యాన్ని ఓవర్ హైలైట్ చెయ్యండి నా సాక్ష్యాన్ని ఎందుకంటే నేనేమంత గొప్పది కాదు ఏ విషయంలో కూడా గొప్పది కాదు ఏ సుప్రవ్వే ప్రతి విషయంలో శ్రేషి జస్ట్ బికజ్ ఆఫ్ హిమ్ నేను ఎట్లున్నాను అని చూపించడానికి ఈ సాక్ష్యం చెప్తా ఉంటా నేను యువసేపు జీవితంలో ఏమేమి నా లైఫ్ లో అన్ని అవి జరిగినాయి యువసేపు ఎట్లా నేను కూడా అట్లా నేను స్పెషల్ గా చెప్తున్న ఏదో గర్వంతో పర్శగాత్మ ఏదీ తీవ్రమైన ఆసక్తితో ఈ అనుభవాన్ని నేను నా లైఫ్ లో రిచీవ్ చేస్తున్నా కాబట్టి ఎగ్జాక్ట్లీ ఫోత మన యువసేపు జీవితంలో ఎవరిన కాలంలో ఎట్లా జరిగినాయో నా యోనా కాలం లెక్క జరిగింది నేను అన్నిటి నుంచి పరిగెత్తిపోయినా ప్రతి దాట నుంచి పరిగెత్తిపోయినా ప్రతిసారి వెంటాడుతుంటది ఎజబిల్ ఆత్మ నేను కొంతకాలం నుంచి చూపిస్తున్నా అనేకులకు ముఖ్యంగా మన యూట్యూబ్ వీడియో లాస్ట్ వీడియోలో కూడా ఆత్మ గురించి నేను దీర్ఘంగా చూపించిన కాబట్టి ఆ ఉపయోగతర సంఘానికి సంబంధించిన బోధలు కూడా నేను చూపించిన పోయిన శనివారం ఆత్మ పార్టర్స్ ని ఎట్లా కొట్టేసింది అనేది అంటే తన సేవకులను దేవుని సేవకులను అది ఏ రీతిగా మోసగించింది ఆ ఆత్మ స్వీయతైన సంఘంలో ఎంతో మంది సేవకులు డెస్ట్రాయి అయిపోయినారు కాబట్టి ఆసేపు లాగానే నేను కూడా ఏడ్చుకుని ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచి అటువంటి పాపాలకి వెళ్ళి దేవుడు బయట తీసుకొచ్చినప్పుడు నేను ఎక్కడ కాంప్రమైజ్ నా లైఫ్ లో ఆ విషయాలలో ఎందుకంటే చూడండి ఇది ఇది కేవలం ఆయన కృపనే నేనేదో స్పెషల్ కాదు నేనేదా దాన్ని ఎరికే పడినట్టు కాదు అది ఖచ్చితంగా ఆయన ప్రేమ ఆయన కృప ఆయన ఆయన ఆయన కృప నా మీద అబ్బండెంట్ గా ఉంది అనేది నేను అన్నిసార్లు రుజుపరుస్తాను దాని మీద సంపూర్ణంగా ఆయన కృప అడుగు నేను చూపిస్తాను ఎందుకంటే టైమ్స్ చనిపోయేవాడిని మ్యాసివ్ మేజర్ యాక్సిడెంట్లలో త్రీ టైమ్స్ ఆల్మోస్ట్ డెత్ బెడ్ లో వెళ్ళిపోయి డెత్ నోట్ దాని నోట్ల నుంచి బయటకు తీసుకొని వచ్చింది దేవున్నాడు కాబట్టి నేను ఎక్కి పరిస్థితులు ఇక్కడ మీద కాంప్రమైజ్ నేను మరణం మృతి చూసిన వాడిని మూడు సార్లు కాబట్టిక్కడ చూడండి ఫరో కాల్డ్ తెలుగులో చదువుతుంది నేను ఇక్కడ ఇంగ్లీష్ సాలరే జరిగిన తెలుగులో ఫార్టీ ఫైవ్ ఆది కాండము నలభై కొట్ట అధ్యాయము నలభై అధ్యాయం మరియు ఫరో యువసేపునకు జఫ్నత్ జనత్ పనేహు అని పేరు పెట్టి అతనికి ఓన్ యొక్క యాజకుడైన పొతిపారు కుమార్తె అసనత్తుచ్చి పెళ్లి చేసాను ఇది మిస్ట్రీ చూడండి ఎక్కడైతే ఆ పొతిపరు అన్న పేరు గల గృహంలో ఎవసేపు పారిపోవాల్సి వచ్చిందో అటువంటి కొత్తి పరు కుమార్తె ఇతనికి భార్యలాగా రావడం ఇది బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏ వాక్యాలు మనం చూడము ఎక్కడ ఇంటర్నెట్ లో చూడము ఏ టీవీ ప్రోగ్రామ్స్ లో చూడము ఏ కామెట్రీస్ లలో చూడము ఈ రివర్ ఇది రిపీట్ కావడం లైఫ్ లో సేమ్ కొతిపర్ కానీ ఆ పొత్తి వేరే ఈ పొతిపేరు వేరే చాలా కాలం తర్వాత ఇంకొక పొతిపెర్ వస్తుంది చరిత్రలో ఈ పొత్తిపారు కుమార్ పిట్ ద్వారా అతనికి వివాహం జరగడం అనేది ఇది మిస్టీరియస్ యాక్ట్ అన్నట్టు ఎందుకు గాడ్ పర్మిట్ చేసిండో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి దీని జేమ్స్ రాంగ్ నంబర్స్ లో తీసుకుంటే గానీ ఇది ఎప్పటికీ మనకు అర్థం కావు సో పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఫరో తన కళని వివరించాక ఇవసేపు ఏడు సంవత్సరంలో జరగబోవు కరువు ఏడు సంవత్సరంలో జరిగిపోవు బహు లాభం ఈ విషయం నేను మీకు ఎన్నిసార్లు చూపిస్తున్నాను నేను ప్రూవ్ చేస్తున్నాను అట్లీ సెవెన్ ఇయర్స్ కి మన ప్రపంచంలో ఎకనామిక్ క్లాప్స్ జరుగుతూ ఉంటాయి ఎన్ని సార్లు నేను రుజువు మన టూ థౌజండ్ ఎయిట్ మీరు దీర్ఘంగా విన్న చెప్తాను మీకు టూ థౌసండ్ నేను చెప్పిన టూ నుంచి దగ్గర దగ్గర నుంచి చెప్తున్నా టూ థౌజండ్ ఎయిట్ లో మేజర్ ఎకర్ రాబోతుంది కానీ అది మేజర్ క్రైసిస్ మొత్తం రిజిస్ట్రేషన్ కి జారీ ప్రపంచంలో టూ ఇయర్స్ కి నేర్పించే టూ థౌసండ్ సిక్స్ నుంచి నేను చూపించిన మన రికార్డింగ్ లో టూ స్టార్ట్ అయింది దాని తర్వాత టూ నుంచి నేను అనేక సార్లు టోటల్ ఎకనామిక్ క్లాబ్స్ రాబోతుంది దాని తర్వాత ఒక భయంకరమైన రోగం రాబోతుందని నైన్టీన్ లో కూడా చూపించింది దేవుడు మనకి టూ లో చూపించిన దేవుడు ఒక భయంకరమైన రోగం రాబోతుందని కానీ టూ లో చూపించింది ఆ అక్టోబర్ మంత్ లో జనులు పట పట పట కుప్పలు కుప్పలు పక్షులు రాలినట్టు రాలి మన రికార్డింగ్స్ లో ఉండవు ఆ సెంటెన్స్ నేను ఈ రోజు కూడా జ్ఞాపకం తీసుకుంటున్నాను ఎందుకంటే నేను విన్నాను కాబట్టి తిరిగి కాబట్టి ఖచ్చితంగా యేసు ప్రభు మనతో పాటు ఉండడం మన సహవాసంలో ఉండడం మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు ఎందుకంటే తన బిడ్డలకి చూపించకుండా ఆయన ఏమి చేయడం ఎన్నికల చూపిస్తున్న వాక్యం ఆ మోస గ్రంథంలో అధ్యాయంలో ఖచ్చితంగా మనకి ఇవన్నీ చూపించాల్సిందే యువసేపు కూడా చూపించాడు నీ జీవితం యువసేపు జీవితం ఒకటే యువసేపు మన ప్రభుకి ప్రతినిధి లాగుండి లోకంలో రిప్రజెంటేషన్ ఆయన ఒక నీడ మన ప్రభుకి నీడ మనం కూడా నీడలాగానే ఉన్నాం ఈ లోకంలో ఓ రీతిగా చెప్పాలంటే నిజ స్వరూపము పట్లోకంలో ఉంది మనం ఏ స్తో కూర్చున్నాం సినిమా తనతో పట్టు సినిమాసుల మీద ఈ క్షణము మనం నిజ స్వరూపం అక్కడ కూర్చుంది కానీ మనం నీడ ఈ లోకంలో ఇప్పుడు ఈ ప్రేయర్ పార్టిసిపేట్ చేస్తాం మీరెంబరి మనం ఇక్కడికి కూడా ఈ రోజు కూడా ఏదేదో ప్రోగ్రామ్స్ అనేసి ఆర్గనైజ్డ్ అనేసి పరిగెత్తాం పరిగెత్తున్నాం గానీ ఏది ఉత్తమమైంది ఎప్పుడన్నా మనం ఉపాసాన్ని తెలుసుకున్నామా ఆయన సరిగ్గా కూర్చొని ప్రభు నేను ఏది నిజంగా ఉప ఉత్తమకున్నానా లేదా అని మనం ప్రార్థించుకోవాలా ఎవసేపు అంత పోగొట్టుకొని అన్ని హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఇక్కడ చూస్తాం చూడండి ఆయన తన తన జీవితాన్ని పోగొట్టుకోండు ప్రతిఫార్ ఇంట్లో అక్కడి నుంచి ఆ బండి కారానికి ఆ పోవాల్సి వచ్చింది మొత్తం యంగ్ యూత్ చాలా సఫర్ అయింది అతనికి అక్కడ అంతా పోగొట్టుకున్నాడు కానీ తిరిగి అంతా పొందుకున్నాడు కదా పొందుకోవడమే కాదు తనకు ఒక భార్య కూడా రావడానికి పనిచేస్తున్నాం అంటే ఈ ఫుఫర్ చాలా పవర్ఫుల్ కిస్ అన్నట్టా ఆ ఓను అనే దేవతకి ఈయన యాజకుడు ఆ యాజకుని కుమార్తెని ఫరునే ఇచ్చి పెళ్లి చేస్తాడంటే అంత స్పెషల్ అన్నట్టు ఈ అమ్మాయి పేరు అసిలత ఉంది అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు మీకు చెప్పరు అసిలట్ గురించి జెఫ్నెట్ గురించి చెప్తారు జెఫినట్ గురించి చెప్తారు కానీ గురించి నేను చెప్తాను ఈ ఈ రేపు క్లుప్తంగా చెప్తాను అవన్నీ విషయాలు రేపు అదనం మరి దీర్ఘంగా వాటి గురించి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే జఫనత్ పనిహ అనేది ఐదుల భాష ఆ రోజులలో దాని ఇంగ్లీష్ దాని హైబ్రో ట్రాన్స్లేషన్ ఏదు రోజు ఎందుకంటే యూసేపు ఇంకా అక్కడే ఉన్నారు కాబట్టి అయితే జఫనత్ పనిహా అంటే రెండు ముఖ్యమైన మీనింగ్స్ ఉన్నాయి జైన్స్ నంబర్స్ లో ఒకటే దొరికింది దాని వేరే డిక్షనరీస్లో ఇంకొక మీనింగ్ దొరికిందా జేమ్స్ రాంగ్ నెంబర్ హెచ్ సిక్స్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ లో ఏముందంటే ద గాడ్ స్పీక్స్ అండ్ హీ లివ్స్ అని ఆయన మాట్లాడే దేవుడు సజీవుడు ఆయన మాట్లాడే దేవుడు సజీవుడు జఫనట్ పనిగా అంటే మాట్లాడే దేవుడు సజీవుడు అని అర్థం అయితే నెక్స్ట్ మీనింగ్ ఏముందంటే జఫ్నట్ పనేహా అంటే వన్ హు డిస్కవర్ హిడన్ థింగ్ అంటే రహస్యమందు మందు దాచబడిన వాటిని వెతుక్కుండేవాడు వాడు అర్థం ఇప్పుడు చెప్పండి నువ్వు ఎవరు నేనెవరు నేను జెఫ్నట్ పనేహానే ఎందుకంటే ఎవరు చూడని విధంగా వాక్యాన్ని తీస్తున్నా ఎవరు ప్రకటించని విధంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నా ఎవరు కని విని ఎరగని విషయాలు నేను ఎక్స్ట్రా నుంచి ఎక్కడ లేదు జగ గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక దర్శనం ఉంటుంది ఏడవ దర్శనం ఎద్రేకి ఎనిమిది దర్శనాలు వస్తాయి ఏడవ దర్శ ఏడవ దర్శనము ఎక్కడ లేదు కామెంట్లు ఇస్తే ఇంటర్నెట్ లో నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ రోజు ఈ రోజు కూడా నిరగూడ వ్యక్తున్నా లేదు ఆ దర్శనానికి సంబంధించిన విశ్వ విశదీకరణ నేను టూ మంత్స్ దాని గురించి కనిపెట్టినా మంత్స్ కంటిన్యూ గా స్టడీ ఒకటే దర్శనం గురించి దాని తర్వాత నాకు అవన్నీ బయలుపరచబడ్డాయి ఈ రోజు దాన్ని నేను పర్మనెంట్ గా రికార్డ్ చేసి పడేసి ఇంటర్నెట్ లో పెట్టేసిన ఎవరన్నా వినచ్చు బాధపడచ్చి కాబట్టి చూడండి డెఫినెట్ పనేహా అంటే వన్ హూ డిస్కవర్స్ హిడెన్ థింగ్స్ అంటే రహస్య దాచబడ్డ వాటిని బయటికి తీసుకొచ్చుకునేవాడు వెతుక్కునేవాడు డిస్కవరింగ్ అంటే కనుక్కొనివాడు రహస్యం ముందు విషయాలని కనుక్కొని వాడు అంట కాబట్టి మీరు ఎందుకు కనుక్కోవాలంటే అరే కనుక్కోకుంటే నీ జీవిత పరమార్థం ఏముంది నువ్వు ఇంతకాలం బ్రతికి వేస్ట్ కదా ఈ లోకంలో నీడలను పెట్టుకుంటున్నావు నీడలను సంపాదించుకుంటున్నావు బిల్డింగ్ సంపాదించుకుంటున్నావు ఆర్థిక సంపాదించుకుంటున్నావు కానీ అవి హిడన్ కదా అవి మాయమైపోయాయి కదా నీడలు కదా నిజ స్వరూపము పరలోకంలో ఉంది దానికన్నా నువ్వు వెతుక్కోవాల్సింది డిస్కవరింగ్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో నువ్వు ఎప్పుడైతే వీటిని డిస్కవర్ చేసి చెప్తావో ఇప్పుడు ఉదాహరణకి చూడండి మీకు ఒక్కటే సీక్రెట్ నుంచి చెప్తా పరలోకం అందు ప్రభుత్వం ద్వారా ఎన్నో ధర ఉన్నాయి కదా ఎవరన్నా వెచ్చిండా పోయి ఎవరు ఈ సీక్రెట్ నేను ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నా ఒకవేళ నీకు ఈ సిస్టమ్ అర్థమైతే నువ్వు ఈ లోకంలో వాన్ మీద వీని మీద పోయి బెగిన్ చేసే బదులు పరలోకం నుంచి వెతుక్కుంటుంటే పరలోకంలోకి పోయి ఎందుకంటే నువ్వు పత్రిక రెండవ అధ్యయనం ఆరోపణ ప్రకారంగా ప్రభుత్వ పాట అక్కడ కూర్చున్నావు కదా నీకు అన్ని కదా అవి బంగారు వీధులు రత్నాలుజ వజ్రాలు వైద్యురాలు ఉంటాయి కదా ఆ ప్రాంతము మళ్ళీ అవన్నీ చూడగలుగుతున్నావా ఎప్పుడుపైనా పరిలో పెంచు ప్రతి క్షణం మనం ఇప్పుడు అక్కడ ప్రారధనలు మన బాడీస్ కానీ మన ఆత్మ కింద సంభాషిస్తుంది పౌరులు ఇప్పించాడు మనకు కానీ ఇప్పుడు ఎన్నో ధనమితులు ఉన్నాయి ఎన్నో నీకు కావాల్సిన వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీరవిజ స్వరూపాలు నువ్వు అక్కడ పోయి తెచ్చుకోవాల్సింది పోయి ఇక్కడెక్కడ నుంచో వెతుక్కుంటున్నావు నేను ఎంటైర్ లైఫ్ టైం ఎవరిని చేపలేదు ఎంటైర్ లైఫ్ ఎంత కష్టం ఉన్నా ఎవరిని చేయలేదు ఎవరికి ఇండైరెక్ట్ పులు కూడా ఇవ్వలేదు సమస్య ప్రభు శని పెట్టుకున్నాను ఏదో రూపకంగా ఏదో రూపకంగా ఆయననే సప్లై చేస్తున్నాను నా నీడ్స్ ఇంత కూడా కొరతలేదు పెట్టుకుంటాను ఎన్ని సమాచారాల నుంచి నేను ఒకటే చెప్పాడు ఎర్లీ అంతకంటే కొద్ది నేను తిన నేను అంటే ఒక చిన్న కప్ ఆఫ్ రైస్ తింటాను ఎప్పుడన్నా ఎవరైనా ఫ్రెండ్స్ తో పాటు పోయి పాటి చేసి బిర్యానీ విన్నానంటే ఆ రోజు నైట్ మళ్ళీ ఏ మొత్తం ముట్టండి ఎందుకంటే మనం ఈ స్పిరి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా నువ్వు స్పిరిచువల్ క్రీచర్ విను నువ్వు ఫిజికల్ క్రీచర్ కాదు నువ్వు ఆత్మస్వరూపి శరీరమైన స్వరూపం కాదు శరీరమైన జీవం కానీ నువ్వు నీరుని వెంబడిస్తూ నువ్వు అంత దుఃఖాన్ని రెట్టి కాడిని ఆయన భారాన్ని నువ్వు మోయకుండా నీ సొంత కాడిని నీ సొంత బారాన్ని మోసుకొని అనారోగ్య పాలైపోతున్నారు అంత నష్టపోతున్నా లైఫ్ లో కాబట్టి అసలెట్ మన డెఫినెట్ పనహ అంటే ఏంటంటే వన్ హూ డిస్కవర్స్ హిడెన్ థింగ్స్ ఇప్పుడు నేను తన భార్య గురించి మాట్లాడి నేను ఈ రోజు వాక్యాన్ని ముగిస్తాను రేపటిన ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్ చాలా డీప్ గా ఈ యొక్క పదానికి సంబంధించి దాని తర్వాత మనకు మన గ్రూప్ లో మనం ఇక్కడ స్టోరీ లాగా చెప్పాం వాక్యాలు వీటిని నీ విశ్వాసం ఎట్లా బలపరుచుకోవాలా నీ సమస్యల నుంచి ఎట్లా రావాలా కళలు నీ కలిగిన దర్శనాలను నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలా నీ కలిగిన కళలను నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలా వాటిని ఎట్లా అమలు పరుచుకోవాలా అంటే మీ డ్రీమ్స్ ని నువ్వు ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలా అంటే నేను అనేది ఏంటంటే డ్రీమింగ్ వేరే అది అదే పిచ్చి పిచ్చి తలంపులది డ్రీమ్ చేయాలా బ్రదర్ భవిష్యత్తు గురించి అంటారు అది సైకాలజీలో చెప్తారు నువ్వు డ్రీమ్స్ అంటే నిద్రపోవాలి కదా సైకాలజీస్ నేను అట్లా వాడికి కోపం వస్తుంది హౌ క్యాన్ యూ డ్రీమ్ అని అంటే అన్నాను నేను వారికి షాక్ తింటాడు వాడు సైకాలజిస్ పాజిటివ్ సైకాలజిస్ట్ అట్లా మాట్లాడతారు యూ మర్ డ్రీమ్ బిగ్ బ్రదర్ యూ మస్ డ్రీమ్ బిగ్ బాస్ అంటారు ఇఫ్ యూ వాంట్ టు బిగ్ యూ మర్స్ గో డీప్ స్లీప్ గంటే వాడికి టోటల్లీ షాక్ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే అవన్నీ రాంగ్ ఐడియాస్ మనకి డ్రీమ్స్ ఇచ్చేది దేవుడి నుంచి వచ్చేది అంటే ఫలితా నుంచి కూడా డ్రీమ్స్ అది నువ్వు ఆ దిషానికి నివేదించుకోవాలా ఇది దేవుడి నుంచి వచ్చిందా దయ్యం నుంచి వచ్చిందా దాని తర్వాత ఇంకొక రకమైన డ్రీమ్ ఉంటుంది మూడవ రకమైన డ్రీమ్ ఏంటంటే నువ్వు బహుగా అలిసిపోయి నీ బ్రెయిన్ బాగా ఎగ్జాస్ట్ అయిపోతే ఆ ఆ ఎనర్జీ బ్రెయిన్ లో ఉన్న ఎనర్జీ కలల రూపకంగా బయటకు వస్తుంది అవన్నీ ఉంటాయి ఆ మెమరీస్ నీకు వివేచన ఉండాలా ఇది ఈ డ్రీము నేను కష్టపడి అలసిపోవడం వల్ల వచ్చిందా లేక దుష్టు నుంచి వచ్చిందా లేక దేవుడి నుంచి వచ్చిందా నీకు ఈ లేకపోతే నువ్వు ఖచ్చితంగా వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకంటే దేవుడు ఎప్పుడు పాత నిబాన కాలం అంతా మొదలుకొని కొత్త నిబంధన కాలం వరకు కలల రూపకంగా దర్శన రూపకంగా మాట్లాడి తను బిడ్డలతో ఆ బ్రాహ్మణకి గాఢ కలిగించి కళ ఇచ్చిండు అదే రీతిగా ప్రతి ఒక్కరికి కళలు ఇచ్చేండు నిద్ర ఓడ కళల కొన్నేళ్లి కలగలేదా దర్శనం చూడలేదా పావులకి కళ రాలేదా దర్శనం రాలేదా పేదరికి రాలేదా ఆ దుత్తట్టు వంటిది దిగి రావడము అది దర్శనం ప్రతిసారి కళల రూపంగా మాట్లాడే దేవుడు నీకు కూడా ఇచ్చిన నీకు ఒక కళ ఈ లాక్డౌన్ లో అందరికి ఒక కళ ఇచ్చింది నాకు గురించిన కళ నేను దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని నర్చుకుంటున్నా కళని ఈ లాక్డౌన్ ఇచ్చిందే పర్పస్ ఏంటంటే నెక్స్ట్ వేవ్ ఆఫ్ మినిస్ట్రీ వాటి ఎందుకంటే మహాశ్రమలు ఇంకా ఎగ్జాక్ట్ మనకి అనలీస్ ఈ లోకంలో ఇప్పుడు నీ సేవ ఎట్లా ఉండాలనో అవన్నీ డైమెన్షన్స్ నేర్పండి దేవుడు అందుకే ఎప్పుడు కనిగని అరగని వాక్యాలని నాకు చూపించిన దేవుడు ఇంకా డివర్ చేస్తున్న ఎంత కష్టం ఉన్న ఎంత పనులున్నా గానీ నేను మనకు కాంప్రమైజ్ కానీ దేవుని వాక్యంలో నేను చిన్నప్పుడు ఎంతగా దానికి డబుల్ ట్రిబుల్ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా దేవుని సన్నిధిలో ఆయన వాక్యంలో నేను రక్షణ పొంది కొత్తగా బాప్సం పొంది పరశురాలు పొంది కొన్ని పొంది కొన్ని సేవలు చేస్తున్న రోజుల్లో ఏ రీతిగా ఉన్నానో దానికి డబుల్ ట్రిబుల్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను నేను కానీ చాలా మంది ఏం చేస్తానంటే స్టార్టింగ్ లో ఉన్నంత ప్యాషన్ చివరిలో చూపించారు మొదట్లో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు చూపించారు ఆ రోజులలో నువ్వు రక్షణ భోజన కొత్తగా భార్యం భోజనం కొత్తగా ఉన్న రోజులలో ఉన్న ఆ ఈ రోజు ఉండదు ఎందుకంటే తెలబడిపోతుంట ప్రయత్నం జీవితం కానీ ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు ఏకన్నా నోట్స్లో రాసుకోవాలి లేదు నేను ఇంకా పరిగెత్తాలి ఇంకా ఆయనలో ఎక్కువ సమయం గడపాలా ఆయన హృదయాన్ని నేను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా హార్ట్ ఆఫ్ జీతో ఆయన పట్టుకోవాలి ఆయన పరిగెత్తాల ఎంట నీటి వాగుల కొడుకు దుప్పి ఆశించినట్లు పరిగెత్తినట్లు మనం కూడా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తేనని గట్టిగా పట్టుకోవాలా ఎప్పుడు పట్టుకుంటాం పట్టుకోలేకపోతున్నాం మనం ఈ రోజు కూడా కాబట్టి వన్ హూ డిస్కవర్ హిడెన్ థింగ్స్ రహస్యమంది వాటిని వెతికి పెట్టుకునేవాడు కనుకున్నవాడు కనుక్కోవాలా యూఆర్ ద ఫస్ట్ కలర్ టు ఫైండ్ ఇట్ అందుకే గ్రూప్ లో ఫస్ట్ టైం ఉంటాయి వాక్యాలు కాపీ పేర్ థియాలజీస్ మనం పాటించనే పాటించాం మనం మనం ఫర్ ద ఫస్ట్ టైం అన్నట్టు ఉంటాయి వాక్యాలు ఎందుకంటే అవి మన కాలానికి మన తరానికి అవి బయల్పరచబడ్డాయి మనం ప్రయాసంతో వీటిని ఇలిటరేట్ కి చూపిస్తున్నాం ఇలిటరేట్ కి ఇంత డెప్త్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అది ఖచ్చితంగా కృపనే కదా కాబట్టి ఇప్పుడు చూడండి ఫుతిఫర్ దాతర్ గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఒక పుతిఫర్ భార్య చేత హింసింపబడి హేమల గుండా ఇంకొక ఫొటీఫర్ కూర్స్ నీటి తను వివాహం ఇది దేవుని యొక్క ప్యాటర్న్స్ ఎక్కడ నువ్వు అవమానం నొందినవో ఎక్కడ నువ్వు నీ యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నవో అక్కడనే దేవుడికి తిరిగి దాన్ని డబుల్ మెజర్లు ఇస్తాడు కాబట్టి ఆయన ఆయన రూల్స్ మార్చుకునే దేవుడు కాదు ఆయన ఎప్పటికైనా నీతిగల న్యాయవాది కాబట్టి చూడండి ఇప్పుడు అసేర్ ఈమె ఫొర్తిఫర్ ప్రింగ్ ఆఫ్ ఓన్ అని ఉంది లో అయితే ఈ తిరుమల ఈ యొక్క యాజకుని కుమార్తె అయిన అసమెత్ మీనింగ్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ ద సన్ గాడ్ అని అండి అంటే సూర్యుని పూజించటం కదా ఈ ఇదంతా ఈజిప్షియన్స్ ద్లోనియన్స్ వీళ్ళందరూ సూర్యుని పూజించారు సూర్యుని గాడ్ ఎందుకంటే సూర్యుడు అందరికంటే పవర్ఫుల్ కాబట్టి సూర్యుని పూజిస్తారు కానీ మనము నీతి సూర్యుని పూజిస్తాం అలలీయా కాబట్టి అంటే గిఫ్ట్ ఆఫ్ ద సన్ గాడ్ అయితే ఇక్కడ ఇంకా చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి ఆమె పేరుకి ఇంకొక పేరు మీనింగ్ ఏముందంటే హూ బిలాంగ్స్ టు నెయిర్ అని ఉంది అంటే అసలత్ అనే స్త్రీ నేర్ అనే దేవతకు సంబంధించింది సమర్పించబడింది అని లేక బిలాంగింగ్ టు నెయ్యి నెయ్యి అనే ఒక దేవత లేక అసలట్ ఈస్ ద ఫేవరెట్ ఆఫ్ నెయ్త్ అంటే నెయ్త్ అనే దేవతకి బహు ప్రియమైనది అని అర్థం అసలత్ ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి కానీ ఎక్కడ దొరికింది మీనింగ్ ఒక్క దొరికింది నాకు ఎక్కడ లేదా మీనింగ్ ఎంత ఎంత వెతికినా ఇంటర్నెట్స్ లో ఏ కాంకాన్స్ వెతికినా దొరకలేదు చివరికి ఒక్క దొరికింది ఏంటంటే క్రాఫ్టర్ అని ఉంది క్రాఫ్టింగ్ క్రాఫ్ట్ సిఆర్ఏఎఫ్టీ అంటే అంటే ఎవరైనా చెప్పగలరా చెప్పండి నేను ఓటమిటాను క్రాఫ్టింగ్ అంటే ఏమంటారు తయారు చేయడం లేక సృష్టించడం కొత్తగా సృష్టించడం కొత్తగా తయారు చేయడం అసలెట్ అంటే క్రాఫ్టింగ్ ఎవరంటే చెప్పడం కదా మీనింగ్ కాస్కర్ గాని మన చక్రవర్తి కాని క్రాఫ్ట్ క్రాఫ్టింగ్ క్రాఫ్టింగ్ అంటే ఈ చేతి చేస్తారు సరే బుట్టలు అల్లడము ఎంతో గంభీరంగా అల్లేస్తారు వాళ్ళు టగ టక టగ ట రంగులు పూసేసి ఎంతో అలంకరిస్తారు దాన్ని నేను ఉప్పల్ నుంచి ఆఫీస్కి వస్తుంటే ఇప్పుడంతా దీపావళి సీజన్ లేదా మొత్తం ఫుట్ మీద ఎంతో దూరంగా రంగులు రంగుల బొమ్మలు అన్ని ఆ పింగాణితో చేసిన బొమ్మలు ఎంతో బ్యూటిఫుల్ గా కలర్ చేసారు ఆఫీ చూద్దామని ఆశ ఉండే గానీ హైవే అవి చాలా స్పీడ్ గా ఉన్నాయి అవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి రంగుల రంగుల వస్తువులు మన రకరకాల దేవతల బొమ్మలు ఉన్నాయి అందులో అందులో రకరకాల పింగాణి పాత్రలు ఉన్నాయి గ్లాసులు బుట్టలు ఇవన్నీ ఉన్నాయి ఆ చాలా బాగా అనిపిస్తున్నాయి అంత బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఉన్నాయి మన ఇండియన్ కల్చర్ లో తయారు చేయబడ్డ ఆ క్రాఫ్ట్ కాబట్టి అంటే చేతి పని లేక ఆ ఇప్పుడు ఉదాహరణకి బుట్ట అలాలంటే ఆ యొక్క బెట్టము తీసుకొస్తారు కదా దాన్ని తీసుకొచ్చి దాన్ని అది వెదురు వెదురు కర్రలు తీసుకొచ్చి వాటిని బాగా చెక్కి నీళ్ళని నానిపి చెక్కి దాన్ని చేసి దాంతో అల్లుతారు ఎక్కడ వెదురు చెట్టు అది తీసుకొచ్చి అంత గంభీరమైన మంచి అలంకరణీయంగా ఉన్న బుట్టాన్ని తయారు చేయడం ఏంటి క్రాఫ్టింగ్ అంటే అది అంటే పనిచడానికి దాన్ని లేక పనిచే అంటే పనిచే చెప్పడానికి వీలు లేదు ఒక రూపం సరిగా సరిగా రూపం లేని దాన్ని తీసుకొచ్చి మంచి రూపంగా తయారు చేయడం అనేది అసలు అర్థం కాబట్టి ఇప్పుడు నాకు అర్థమేది ఏంటంటే ఒక మంచి కుదుర్పు కల్పించే వాళ్ళే అసన కాబట్టి ఒకవేళ నువ్వు ఎవసేపు అనుకో నీకు అసల్యత అనేది భార్య ఉంటది అంటే నేను ప్రకృతి సహజంగా చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ నువ్వు ఎవసేపు అనుకో నీ భార్య అసమత లాంటిది అనుకో అప్పుడు ఏమైతుందంటే ఆ కుటుంబం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎఫర్ఏ మనిషి ఎలాంటి వాళ్ళు వస్తారు ఇద్దరు కలిసి పరిపాలన చేస్తారు ఇద్దరు కలిసి తీర్మలుచుకుంటారు యువసేపు అంటే నాకు ఇట్లా కళొచ్చింది దీని భావం ఏదంటే అసలత ఏమి ఓకే లెటర్ గో అండ్ ప్రాక్టీస్ దట్ కళ అని చెప్తా అన్నట్టు ఆ మనం పాటిద్దాం రా అని చెప్తానండి అసన్నతి గుండగానే మాది ముఖ్యంగా నేను దీన్ని ఇంకా నేను నెక్స్ట్ లెవెల్ తీసుకపోలేదు కానీ రేపు అది లెవెల్ చూపిస్తాను దాన్ని సేవ జీవితంలో ఒక సేవకుడు యువత్యతకి సాదృశ్యంగా ఉంటే సేవకురాలు లేక తన భార్య నిజంగా అసన్నతి లాగా ఉందా అంటే మీ సేవకు తగినట్లు ఉందానే మీ సేవకు తగినట్లు లేకపోతే ఏమవుతుంది నీకు బయలుపరచబడ్డ ఆ యొక్క దర్శనాన్ని నువ్వు ఏ రీతిగా He could do it and he walked in and moved in and walked in and walked in and walked in and walked in and walked in. And Pharaoh said unto Yoseph, Joseph, and Pharaoh, uh, sorry, and Pharaoh called Joseph's name Jephanath Taneha, and he gave him to wife Jephanath, the daughter of Putipar, priest of own, the president, and Joseph went out. ల ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ దీని అర్థమేం తెలుసా ఎప్పుడైతే యువసేపు జనత్ పనిహన పేరు ధరించుకొని ఆ అజన స్త్రీని వివాహం చేసుకుంటూ దాని తర్వాత అతను బయలుదేరిండు యోసేపు బయలుదేరి ఐగుప్ దేశం అంతటా సంచరించెను ఇది పాయింట్ మనం అర్థం చేసుకోవాలా మీకు కలిగిన దర్శనము మీ యొక్క భార్య ఈ మీతో పాటు వివాహం చేయబడ్డ ఆ స్త్రీ ఈ దర్శనాన్ని పట్టుకొని ఇద్దరు డిసైడ్ చేసుకుని మీరు ముందుకు బయలుదేరాలా యువసేపు అప్పుడు ఐదు దేశం అంతటా బయలుదేరి టోటల్ కంట్రోల్ తీసుకోండి దేశం మీద ఇది పాయింట్ కళ ఎవరికి వాడికే కంట్రోల్ ఇస్తాడు దేవుడు ఇది నేను నేర్చుకున్న పాయింట్ ఇవ్వచ్చు టోటల్ కంట్రోల్ తీసుకుంటూ రాజు యువసేపు ఫుల్ కంట్రోల్ చేసింది ఆ దేశం మీద ఎక్సెప్ట్ అయిన రాజరికం కాబట్టి ఈ దర్శనాన్ని నువ్వు ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే నీ భార్యని చాలా సపోర్ట్ చేయాలి అన్ఫార్స్ తీసుకునే సేవకులలో భార్యలు సపోర్ట్ చేయరు ఏదో ఎందుకంటే దుష్ట దుష్టిని కార్యం కావచ్చు లేకపోతే గుణగణం కావచ్చు మనం తప్ప లిక్క ఏదో ఒక ఆటంకం అయితే మరి అటువంటి పరిస్థితుల్లో నీ భార్య నీకు ఆటంకాన్ని ఉన్నప్పుడు నువ్వు ఎట్లా నీ దర్శనాన్ని ట్రాన్స్లేట్ చేసుకోగలవు అది నేను స్లోగా నేను మీకు చెప్తాను ఇప్పుడు చెప్పాను ఎందుకంటే అది కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది మీకు టోటలీ డిస్టర్బింగ్ ఉంటది నేను ఇప్పుడు చెప్పను కూడా నేను అడిగిన అది నేను ఒక త్రీ డేస్ తర్వాత మెచ్యూరిటీ దశని బట్టి దాన్ని నేను రిలీజ్ చేస్తాను ఇప్పటి వరకు మీరు మార్గం తీసుకోవాల్సింది ఏంటంటే జఫనట్ పనిహా నీవే ఆ జహ్నట్ పనిహా నేనే ఆ జఫనట్ పనిహా దేవుడు మన నాటి తయారు చేసుకున్నాడు కాబట్టి వీ మస్ట్ డిస్కవర్ ఆల్ ద హిడెన్ థింగ్స్ మీ లైఫ్ టైం అచీవ్మెంట్ అది నువ్వు ఎంతగా ఎవరు చూడని విధానంగా బైబుల్లోని రహస్యాలను బయటికి తీసుకొని రాగలిగితే నీకు బహు లాభం జరుగుతుంది నువ్వు వింటున్న ఆ యొక్క వాక్యం వింటున్న వారికి అందరికీ బహు లాభం జరుగుతుంది ఎందుకో తెలుసా నీళ్ళు పోసేవానికి లాభమే నీళ్ళు పొందుకునేవానికి లాభమే అంటాడు పౌలు కాబట్టి ఈ లాభము అందరికీ రావాలా నేను ఒక్కరిని ఎందుకు పొందుకోవాలా క్రైస్తవ జీవితంలో ఈ సెల్ఫీస్ నేను ఎందుకు ఉండాలా ఇతరుల బాబో వాళ్ళు ఆలోచించదా అదే రీతి ప్రతివాడు తన కాళ్ళ మీద వాడే ఆధారపడాలని కూడా ఉంది ఒక వాక్యం నేను ఎందుకు ఇతరుల మీద ఆధారపడాలా ఈ దర్శనాలు ట్రాన్స్లేట్ చేసుకోకపోవడం వల్ల మన స్థితి ఎక్కడుందో చూడండి ఎందుకు దేవుని మనుషులు ఎందుకు మన మినిస్ట్రీస్లో ఆకర్షిపబడలేదు దేవుని దగ్గరికి అంటే మీ దగ్గరనే లేదు ఈ పవర్ యూఆర్ నాట్ డిస్కవరింగ్ హిడెన్ థింగ్స్ కాబట్టి మనం అందరము ఈ హిడెన్ థింగ్స్ డిస్కవర్ చేయాలా మన ఆ యొక్క నామం మనకు అనుగ్రహించబడింది ఏసు కరడు కరడును పిలిచిందని నేను చూపిస్తున్నాను మీకు వాక్యం గతంలో ఏసు ఆ కరడు హీస్ ద డీప్ థింగ్ ఏ స్క్రో తప్ప ఎవరు వాటిని మన గడి చూపించలేరు దీప్ కాల్ ఇట్ డీప్ ద డీప్ కాల్ ఇట్ అంటూ డీప్ కాబట్టి ఏ స్క్రో ఒక్కడే ఆ డీప్ బహు డీప్ గా కరడు నుంచి తీసుకొచ్చేవాడు కాబట్టి నీవు కూడా అట్లనే తయారు కావాలా డీప్ ని డిస్కవర్ చేయాలి లైఫ్ లో దాని కొరకు నువ్వు ప్రయాసపాడు రాత్రిని పగులు కష్టపడు కొన్నిసార్లు ఆరు గంటలు ఏడు గంటల నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను రాత్రి అంతా ధ్యానిస్తూ ఉంటా కొన్నిసార్లు నిద్ర వస్తున్నా కానీ మానుకొని లేకుంటే తెల్లవారులే ధ్యానిస్తూ లేకుంటే ట్రావెలింగ్ చేస్తుంటే బస్సు గురించి ధ్యానిస్తూ ఉంటాను ఎక్స్ట్రీన్ వెతుకుతా ఉంటాను మనం ఆయన ఆ రీతిలో వెతకాలి ఎందుకంటే కొంతకాలం తర్వాత నువ్వు వెతికినైనా దొరకదు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం చేస్తున్నాం చదివిస్తున్నాం మనకందరికి అటువంటి గుణగనం అనుగ్రహించడానికి అర్థం కాదు పరసూధన బు తండ్రి మీ పన్నాళ్ళనైనా ప్రభు మీరు మాట్లాడే దేవుడు మీరు మాకు చూపిస్తారు గాడ్ స్పీక్స్ అండ్ హి లీవ్స్ ఎఫ్మె అర్థం మీరు మాట్లాడే దేవుడు మీరు సజీవులు కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెందిన దాకా హాలిలీయ ఈ రోజు రోజులకు మా స్థితులకు కారణభూతుడు మీరేనైనా మీకే సమస్య ఘనత మహిమ మేము చెల్లించుకుంటున్నాం ప్రవ్వా ఏమి చూడం చెల్లించుకోలేం ప్రాణం రైతాం త్యాగం చేస్తున్నారు మీ బిల్లుగా స్వీకరించినారు యోగ్యత లేని వారి పెద్ద కుటుంబ నుంచి లేవనెత్తినారు పశుధాత్మ అభిషేకం అనుగురించినారు కృపవరం అనుకరించినారు ఆత్మ ఫలాలు అనుకరించినారు వారిలో కొనం అనుకరించినారు ఇన్నాళ్ళు మీరు మాకు సైకలు ఉన్నారు ప్రవ్వా సమస్య ఘనత అర్పించుకుంటున్నాం ప్రవ్వా ఇటువంటి గొప్ప దేవుణ్ణి పొందుకునేందుకు మేము ఎంతో అవును ప్రభా ధన్యులం ప్రభావ మమ్మల్ని ధన్యులుగా తయారు చేసేందుకు మీకు ఎంతో మననాలు అయ్యా ఈ యొక్క డిస్కవరీ దాంట్లో ప్రభావ ప్రతి ఒక్కరం ఈ రీతిగా డిస్కవరీ చేయాలి ప్రవ్వా కానీ మనుషులు దేవుని బిడ్డలు నీడలను డిస్కవర్ చేస్తున్నారు మరణాన్ని డిస్కవర్ చేస్తున్నారు జీవాన్ని డిస్కవర్ చేయమంటే ప్రభావా మేము జీవాన్ని డిస్కవర్ చేయాలి ప్రవ రహస్యం ఎన్నో మీరు రహస్యంగా వాటిలోకంలో ఎన్నో రహస్యాలు పెట్టినారు ప్రభావ వాటన్నిటిని మేము పెట్టుకోవాలి పోయి అటువంటి అనుభవం మాకందరు పరిగణించండి ఆ ఆత్మీయ ప్రపంచంలో మేము అడుగు పెట్టాల ప్రవ ఇంకా పెట్టలేదు చాలా మంది అందులో పెట్టాల ప్రవ్వ మేము అందులో పోయి చూడాల ప్రవ్వ తూతలతో మీతో సంభాషించాలా పూర్వీకులతో సంభాషించాలా పర్లోకంలో ఎందుకంటే ఈ క్షణం మేము పరలోకంలో ఉన్నామని వాక్యం చూస్తుంటారు మరి అవన్నీ చూడకుండా వ్యర్థమైపోతుంది లైఫ్ ఇంకా కొంచెం కాలం మేము లోకంలో మేము ఉండబోతున్నాం ఈ క్షణాన్ని విడిచిపెట్టక ఆ అనుభవాలన్నీ మేము విచ్చుకోవడానికి ఆశపడుతున్నాం ప్రభా రండి ప్రభావికి ఆ యొక్క గుణగణం మీరు ఇచ్చినారు మాకు కూడా అనుగ్రహించండి గత జీవసేపు ఉన్న ఆశ మేము కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాం ఆయన మీ కృపల్లో మరోసారి జ్ఞాపకం తీసుకుని ఈ దినంతా మీ యొక్క సబ్జెక్ట్ నడిపించామని ఏ శ్రీ కురిస్తున్నా ప్రార్థిస్తాం తల్లి పరిశోధర కృపామయ్యుడా బహోన్నతుడా మీకే బలరాయినా ఓ ప్రభావ మీరే కాలం మీరు మాటలు మాట్లాడారు తండ్రి అవునైనా సహస్రం నుండి మీరు ఎన్నో దాచిపెట్టినారని కీర్తన నిర్మయ్య గర్మాతలు సార్ మాట్లాడారు నేను పవన్ ప్రభావి మీకు ఘనత వాటిని పొందుకోవడం మాకు ఘనత అన్నారు అందుకే ప్రభావ మీరు ఈరోజు మాట్లాడారు వాటి అన్నిటి బయటికి తీసుకుని రమ్మని పవన్ మీరు భూమిలో ఎన్నో వాటిని నాటినారు ప్రాభా భూమిలో రకరకాల ఖనిజాలను రకరకాల లవణాలన్నీ మీరు నాటినారు ఈ లోకస్తులు వాటిని రకరకాల పరిహరాల పరికరాలతో తొవ్వకాలు చేసి వాటిని తీసుకుంటున్నారు ప్రాబ కానీ మీరు కొన్ని వేల సంవత్సరాలు కోట్లాది కోట్లాది పొలాది సంవత్సరాల క్రితమే వాటిని అడ్డలు పెట్టినారు కూర మొక్కల విత్తనాలు చెట్ల విత్తనాలను మీరు అందులో నాటినారు ఈ లోకస్తులు వాటిని అన్ని ఎట్టి బయట తీసుకుంటున్నారు కానీ పరిలోకంలో ఎన్నో ఉన్నాయి అవి ఎవ్వరు తీసుకుంటలేరు ప్రభా ఈరోజు మాకు అది ఈ లోకంలో ఉన్నాయన్నీ నీడ వంటివి అన్నారు స్వరూపం పరలోకంలో ఉంది ఆయన మరి వాటిని మేము వెతుక్కోవాల ప్రభా ఆ ఆశ మహేళ పుట్టించడానికి మీకు ఎంతో బలనాలు సంపూర్ణంగా వాటిని పొందుకోవాల ప్రభా నేను శ్వాస పర్లం కాకుండా అన్ని లిప్తులను పంచుకోవాలని అన్ని కులాంటి పొందాలన్న ఆసక్తిని కానీ చాలా మందికి దీన్ని వినాలనే ఆసక్తి కూడా లేదు ప్రభావ లేదు ప్రభావ సంతరించమని ప్రార్థిస్తున్నాం వన్ పర్సెంట్ కూడా పొందలేకపోతున్నట్లయితే మీరు మాకు ఇచ్చిన యొక్క బట్టి మీకు ఎంత అభివృద్ధి చేసుకోవాలని చెప్పండి ఇచ్చిన స్లాంతులలో విశ్వాసంగా ఉంది అభివృద్ధి చేసుకోమన్నారు నేను అట్లా మేము చేసుకుంటాగానే ప్రార్థిస్తున్నాను ఈ దాని సందర్భం మరి దీన్ని సంపూర్ణంగా స్వీకరించి దాన్ని బలపరచుకుండా అని సహాయపడమంటూ ఆదేశారు తండ్రి మీరు అనేకమైన పండగను అలసిపోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తండ్రి మీ నామం నిమిత్తం వాటిని పోగొట్టుకుని డబ్బులు లో పొందుకుంటున్నారు కుర్చి కూర్చున్న యొక్క వాక్యాన్ని మేము త్వరగా బలపరచుకోవాలి తరువాత ఆలస్యం చేయకుండా సహాయపడమంటూ ఆదేశం వైరస్ ఇంకా విజృంభిస్తుంది ప్రవ్వ మా మధ్యలో మీరు అది పెట్టినన్నారు జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలన్నా మీరు ప్రతి వాక్యాన్ని పాటించేటట్లుగా తయారు చేయమంటూ ఆదేశం ఎంత త్వరగా సిద్ధపడాల ముఖాముఖంగా మిమ్మల్ని చూసే దినానికి సిద్ధపడుతున్నాం సాయపడి కనిపించి నడిపించి మీరే మహిళలు ఉండమంటూ ఆదేశం వైరస్ బారిన పడి అందరు మరణిస్తున్నారా మరణ కాండం మళ్లీ విజృంభించింది మాకు ఎన్నో ఎనిమిది నెలల క్రితమే చూపించేందుకు ఇది మిరియా వెళ్ళిపోతుంది నంబర్స్ అని పౌల ప్రభావ బహు దుఃఖకరంగా ఉంది తండ్రి బాధకరంగా నివేదన మమ్మల్ని ప్రతి పిడుస్తుంటే సంతరించి క్షమించమని ప్రార్థిస్తాం ఇంట్లో కానీ మనుషులను క్షమించండి అందరూ మీ బిడ్డలే మీరు తిమ్మల్ని మీ ప్రతి ఆత్మ మీదే అని వాక్యం చెలవిస్తుంది గ్రహించి ప్రకటించడం ముందు తోలన అన్నిటిని మీరు నడిపించి ప్రార్థిస్తున్నాను ఓకే అన్నీ సార్ చండత్రికి పనుల విజయవాడ నుంచి సురక్షిత గిట్టి వచ్చానండి కేసు క్రీస్తున్నాను ప్రార్థిస్తున్నా తండ్రి సరేనండి ఇందాక చేసి మనసారి చేసి అది చేసి బెనిఫిషన్ సరే అండి సోదరుడు ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతండ్రి నీకే వందాలేసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో ప్రభ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్నదైనా కృపడే కృపలు మీరు మాకు అనుగ్రహించి ఏమైనా ఇంతకాలం వరకు మమ్మల్ని నడిపించిన మమ్మల్ని బలపరిచిన మమ్మల్ని కాచి కాపన్న దేవా పరిశుద్ధులకు తండ్రి నీకే వందాలేసయ్య ఉదే కాల స్థమంలో ప్రభావ నైనా ఇసు ప్రభా ఈ రీతి ప్రభు నిగన మీ వాక్యం మీ స్వరం ఇలాగన మాకు ఇచ్చిన ధన్యతను నీకు వన్నాను ప్రవ్వా దాన్ని నీకే కృతజ్ఞతలు ప్రవ్వా నీకే స్థుతులు సోత్రులైనా మహిమానికే కలుగునిగా హాలయ్య నా దేవనా ప్రభావ్య ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ జీవితం ఏ రీతిగా ప్రభావ జీవించిన విషయాలు మాతో మాట్లాడిన ప్రభావ ఏసిన తన కూడా ఏ సభకు సాదృషంగా ఉన్నాం ప్రభావ కానీ ఆయన ఏ రీతిగా తన శాజీతాన్ని కొనసాగించుకుని ఎట్లా జీవించడానికి సహాయపడం ఆ స్పిరిచువల్ లెవెల్ కి మేము ముందుకు పోవాలని సహాయపడ్డాం ప్రభా నా దేవనా ప్రభావ లైఫ్ ప్రభా ఎంత కాలంగా ప్రభావ తల్లి వారి అన్నింటిని ప్రభావం ఇచ్చుకునే ప్రభావ తను ఎవరి కాలం నుంచి చివరి వరకు ప్రభావ తను ఎంతగానో సన్నిహితంగా జీవించిన పరిశుద్ధంగా జీవించిన ప్రభావ ఆ రీతిగానే కాకుండా ప్రభావ దేశాన్ని కూడా కాపాడిన ప్రభావ కరువు చేతనైనా ఎన్నెన్నో స్కెల్స్ ప్రభావం ఎన్నెన్నో విషయాలు ప్రభావ ఏ సో బయలుపరిచినారు నాయన దాన్ని బట్టి మీకు ఆ పేరుకు తగినట్టు ప్రభావ నైనా మేము కూడా జీవించాలని సహాయపడమని ప్రాదిష్టమైన రాహిస్తాన్ని వాటిని మేము ఎత్తుకోవాలా ప్రభావ వాటిని బయటికి తీసుకోవాలా ఆయన ఏసీ వన్నాలు ఇస్తే ప్రభావ మీరే మాకు విజయం అనుగరించమని ప్రార్థిష్టం ఆ లెవెల్ కు ఆత్మీయ జీవితంలో మేము ముందుకు పోలెండి సహాయపడని ప్రభావ అయినా ఎక్కువ సమయం ఇంకా ప్రార్థనలు మేము గడపాల ఈ లోకమైన పనులతో మేము వలిసిపోతాం ప్రభావ మమ్మల్ని క్షమించుకుని ప్రార్థిస్తాం మీకు కనికరణం చూపించినైనా కృప చూపించే ప్రభావ ఇక ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాల ఆయన మొదట రక్షణ పొందిన దినం ఏ రీతిగా మేము ఎంత ఉద్యమంతో ప్రభావ ప్రార్థించాము సేవలు ఉన్న ప్రార్థన వాక్యంలో సమయం గడిపిన ప్రభావ రీటింపు మేము గడపలాగిన మా తను మాట్లాడిన ప్రభావం హెచ్చరించిన నీకు వన్నాలు ప్రభావ కానీ తండ్రి మేము ఆ రీతిగా పోలాగిన సాయపరమని ప్రార్థిష్టమైన నా దేవనా ప్రభావ మీ వాకించమని ప్రార్థిష్టమైన ఇంకా మీ స్పంపును తెలుసుకోవాలా ప్రభావం వెతుక్కోాలా ప్రభా ఆయన ఇష్ట విషయాల కోసం ప్రయాసపడాల ప్రభావ అక్కడ రాష్ట్ర మంది మాకు ఎందుకు పెట్టినారు ప్రభా పరలోకంలో పెట్టినారు మీ భూలోకంలో కూడా పెట్టినారు ప్రభా కానీ అందు ప్రభావ మీ పరలోకం అనే వాటి కోసం మేము ప్రయాసపడాల ప్రభా ఆయన ఇసు ప్రభావమైన తండ్రి ఆ మాట్లాడాలా మీ దూతలతో మేము మాట మీతో సంభాషించాలా ప్రభా పౌరులు ఒక సేవ జీవితంలో ప్రభు ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు చూసిన ప్రభావన ఆ అనుభవాలు మమ్మల్ని కూడా నడిపించమని ప్రార్థిస్తాం కళలు అర్థం చేసుకుని దాని భావం తెలుసుకునే ఒక గ్రహింపు ప్రభావ ఆ శక్తిని మాకు అలకరించమని ప్రార్థిస్తాం ఆయన ఆయన ఇసు ప్రభా మీ పరలోక జ్ఞానం చేతి మమ్మల్ని నింపమని ప్రార్థిష్టం ఇటన్నిటి మేము అర్థం చేసుకోవాలి ప్రభావ వాటిని బయట తీసుకొని మేము తీసుకోవాలా ప్రభావ మా జీతంలో స్వీకరించాలి జీవించాలా పాటించాల ప్రభ వాటిని అనేక రూపాయలు ప్రకటించాలా అనుభవపూర్వకంగా ప్రేమతోనైనా అంటే సేవ జీవితం మేము నడిపించమని పార్ష్టమైన మేము వింటనే అమలు పరుచుకునే స్థితులను విడిచిపెడుతున్నాం ప్రభు మేము కనికరించమని ప్రారం కృపజీపించిన అయినా వాటిని సంపూర్ణ మేము పాటించి ముందు పోాలని సహాయపడమని ప్రాధిష్టమైన ప్రతి ఆటంకాలను కొట్టివే ప్రవ ప్రతి మేము షేదించుకోవాలా ఎన్నో కొట్టివేని ప్రవ్వ మీకు బలం కనుగ్రహించినైనా అయినా పౌన్ చెప్తున్నాయి నన్ను బలపచవాన్ని ఎందుకు నేను సమస్తం చేయగలను ప్రభావ తండ్రి మీరు బలపరిచిన పౌన్ ఎంతగా ప్రభావం సమస్తం చేయగలిగిన ప్రభావ మీకు మీకు నామం కొరకనైనా ఆ రీతిగా మమ్మల్ని బలపచ్చమని ప్రార్థిష్టమైన ఎక్కడ బలహీతలు కొత్త ప్రభావ మమ్మల్ని బయట తీసుకోమని ప్రార్థిష్టమైన మేము నూతనమైన జ్ఞానంతో బలంతో నీటి నడిపించమని ప్రార్థిస్తా అనేది మేము షేదించుకో ముందుకు పోవాలి ప్రభావ అయినా ఈ వాక్యం పట్ల మాకు ఇంకా ఎక్కడైనా ఆసక్తి మాకు అనుగ్రహించి నీకు అన్నాను ప్రభావం మేము ఆయన ఏదైనా విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్న ప్రభావ ఓ ప్రభావం విడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా ధ్యానించి పాటించలాగానే సహాయపడమని ప్రార్థిస్తాం ఇది మంతా మీరే మాకు సహాయకులు నడిపించాలని చేస్తే ప్రతి పని మీద విజయమని గురించమని ప్రార్థిస్తాం మీ కృపల బొమ్మలు ప్రత్యక్షమే పరిశుద్ధి జీవించాలా యార్థంగా మీరు జీవించాలా ప్రభావ మీకు మా మధ్యలో ఇంకా ఉంది ప్రభావ మీ జాగ్రత్తగా మీ కొరకు జీవించలాగానే సహాయపడమని ప్రార్థిస్తాం ప్రతి వైరస్ బాధితులందరినీ స్వస్థపరచం ప్రభావ కనికరించిన కృప చూపించవకాశం దాని ప్రభావ ఆ కలిపి చెల్లి చూపించిన ప్రేమను జ్ఞాపన చేసుకుని మీ కనికరిని చూపించి ప్రభావ చివరి దశనా కానీ ప్రభావాల మీకు సమర్పించుకోవాలని సహాయపడమని ప్రార్థిష్టమైన ప్రతి బిడ్డలు స్వస్థపరచమని ప్రార్థిష్టమైన వనస్తులు కూడా మీ జ్ఞాపనం చేసుకోండి ఆయన వాళ్ళందరూ కూడా ప్రభావ రక్షణను నడిపించండి ప్రభావ సైతం బంధకాలను చూడిపించి గొప్ప సేవకులు కొన్ని తయారు చేయండి మా దేశం కలిసి గొప్ప గొప్ప సేవకులు బయటకు రావాల ప్రభా అయినా ఇసులంత ప్రతి సంఘం నుంచి బయటికి రావాలి ప్రతి సంఘం సత్యంలోకి రావాలా ప్రభా ఈ వాక్యాన్ని మేము ప్రకటించాలి అనేకలు ప్రభావ అలాంటి బిడలు మీరు లేవనెత్త ప్రేరేపించాలని ప్రార్థిష్టం అయినా ఎన్నో భూములు మేము దున్నాలా ప్రభావం సేవా జీవితంలో మమ్మల్ని నడిపిస్తాను మీరు మాకు వాగ్దానం చేస్తాం దానికి తగినట్టు మేము జీవించాలా మా కళలో దర్శనం ఎందుకు ప్రభావ వాటి తగినట్టు మేము జీవించాల జాగ్రత్తగా ప్రభావ ఈసో జీవించిన ప్రభావ చివరి వరకు హారీ జీవించాలా మీరు కొనసాగించుకోవాలని సహాయపడమని ప్రార్థిష్టం మీరే మాకు మార్గం చూపించి నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ సాక్షిత పెట్టుకోవాలి ఆ కురుకు సిద్ధపరచుకోమని ప్రార్థిష్టమైన బ్రదర్స్ ప్రతి కుటుంబాలు పార్టీ ప్రతి కుటుంబాలు మీరు ఆశ్రదించి దీవించండి ప్రభావ మీరే గొప్ప విజయం అనుగ్రహించమని ప్రార్థి ఆత్మీయలు ఇంకా అంచెలంచెలుగా మీ వాక్యంలో మీ జ్ఞానంలో నడిపించుకొని ప్రార్థమైన ఆ రీతిగా ప్రభా తండ్రి తన యొక్క మంత్ లో ప్రభా ఇువార్త నిమిత్తం ప్రభా అనేక ప్రాంతాలని తీర్మానించుకున్న ప్రభావ తండ్రి మీరే మార్గం చూపి నడిపించటంకాలను కొట్టిన ప్రభా ఆయన ఇస్తున్నాం ఏ రీతిలో మేము వెళ్ళాల ప్రభా మీరే మార్గం చేపించండి ఆయన ప్రాంతంలో ఆత్మలందరూ రక్షణ మార్గంలో రావాల ప్రభా సైతాన్ని బంధకాల నుంచి దృష్టి వాళ్ళు విడుదల రక్షణ మార్గలకు రావాల ప్రభా ఆయన నూతన అభిషేకం వాడుకోండి మార్గం ప్రయాణం తోడు నడిపించండి ప్రభావతి బిడ్డ మీరు ప్రేరేపించండి ప్రభావి నూతన అభిషేకం సేవలు వాడుకోని ప్రభావ మీరే విజయమైన గురించి ప్రభావ ఇలాంటి ఆటంకాల కొట్టువేసే ప్రభామయ మార్గమే ప్రభా అని స్వార్త ప్రకటించే ప్రభావం సిద్ధపరచాలని సహాయపడమని ఇద్దరు అంతా మీరే మనకు సహాయకులు నడిపించి ప్రతి చోటి మీరు సాక్షులు పెట్టుకుని సిద్ధపరచుకోమని త్వరలో రాను క్రీస్తు పరిశుద్ధ నామూ ప్రార్థించున్నాను తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికి గురుకుల ప్రతి బిడ్డకి లోకంలో వైరస్ బాధితులకి ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం తోడైన ఆయన పంపించాలి నేను చూసుకుంటాను ఇంకా సరే అన్న ఈ ప్రేయర్స్ అన్న ఈ రెండు మన ఇద్దరే రెండు ప్రేయర్స్ తర్వాత కదా మన వదీ మాస్కర్ చేసేర అక్కడే కట్ అయిపోయింది అది అది అయిందో లేదో ఆయన ట్రావెలింగ్ లో పోయింటది డ్రైవింగ్ చేసుకుంటా పోతున్నాడు ఆయన అట్లా పోయిందో అది